నమస్కారం పురాణ ప్రవచనానికి ఆధ్యాత్మిక ప్రవచనాలకు అపురూపమైన ఆదరణ ప్రత్యేక గౌరవాన్ని కలిగించిన ద్రష్ట శ్రీ చాగంటి వైదిక సాహిత్యం రామాయణ భారత భాగవతాదులు వ్యక్తిత్వ వికాసానికి పురుషార్థ సాధనకు ఎలా ఉపయోగపడతాయో విశ్లేషణాత్మకంగా వివరించి చెప్పే విజ్ఞాని దేశాలి తన ప్రసంగాల్లో తెలుగు సాహిత్యం ఆచార వ్యవహారాలు తెలుగు పద్య వైభవం సమకాలీన సామాజిక అంశాలను మేళవించి వివరించటం ఆయనకు ప్రపంచ తెలుగు శ్రోతల హృదయాల్లో విశిష్ట గౌరవాన్ని ప్రత్యేక అభిమానాన్ని సాధించి పెట్టాయి ఎందరో సనాతన ధర్మాభిమానులకు పరోక్ష గురువుగా మార్గదర్శనం చేశారు చేస్తున్నారు లక్షలాది మంది మనసుల్ని ప్రభావితం చేస్తున్నారు ఆధ్యాత్మిక ప్రసంగాల్లో ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచన సార్వభౌమ బిరుదంకితలు అయ్యారు భారతీయ సాంస్కృతిక పీఠం చెన్నై వాళ్ళు ఆయనకు ఈ బిరుదును ప్రదానం చేశారు గత ఆరేళ్లుగా పీఠం తరపున చాగంటి ప్రవచనాలు చేస్తున్నారు ఈ నెల తేదీ నుండి ఆదివారం వరకు మూడు రోజుల పాటు వివాహ విశిష్టత అనే అంశంపై చాగంటి కోటేశ్వరరావు గారు ఆధ్యాత్మిక ప్రవచనాలు సాగించారు ముగింపు రోజైన ఆదివారం నాడు చెన్నై కుచాంబాల్ మహల్లో పీఠం అధ్యక్షులు అజంతా శంకర్రావు తిరుమల తిరుపతి దేవస్థానం చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీకృష్ణ ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ చేతుల మీదుగా చాగంటి వారు ప్రవచన సార్వభౌమ బిరుదును స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా గురువు గారికి నా శుభాకాంక్షలు నమస్కారాలు అభినందనలు నా మిత్ర బృందం చాగంటి యొక్క అభిమానులు చాగంటి ప్రవచనాన్ని శ్రవణం చేస్తున్నటువంటి మా తెలివాసులందరి తరఫున నమస్కారాలు శుభాకాంక్షలు అభినందనలు పాదాభివందనాలు సమర్పిస్తూ నమస్కారం